అలా ఆపొచ్చు కదా నో వీ నీడ్ రిజర్వేషన్ ఫర్ దెబ్బ ఓకే గ్రీన్ ఓకే నో అమాంగ్ లేడీస్ బ్యాక్వర్డ్ క్లాస్ లేడీస్ కి ఎస్సీ ఎస్టీ లేడీస్ కి సెపరేట్ గా రిజర్వేషన్ ఉండాలి మళ్ళీ రిజర్వేషన్ లో రిజర్వేషన్ నాటకంలో నాటకం అంతర్నాటకం అంతర్ రిజర్వేషన్ ఓకే అసలు ఆ పాయింట్ మీద వీగిపోయింది ఆ బిల్లు లేడీస్ రిజర్వేషన్ బిల్లు ఈ పాయింట్ మీద వీగిపోయింది విత్ ఇన్ లేడీస్ మళ్ళీ రిజర్వేషన్ కావాలని ఏదో పోనీ థర్టీ పర్సెంట్ లేడీస్ కలిస్తే ఇంకా లేడీస్ లో అందరూ లేడీ అది రకాల లేడీస్ వస్తారు కదా నో తర్వాత ముస్లిం లేడీస్ మాట ఏమిటి అని ములాయం సింగ్ యాదవ్ సో మళ్ళీ మళ్ళీ దాంట్లో ఇంకొక అబ్జెక్షన్ ఇదంతా నేను అక్కడతో ఆఖరం అనుకుంటున్నాను బట్ దెన్ టుడే ఐ కెన్ టు నో పేపర్ లో చూశాను హ్యాండి క్యాప్డ్ లేడీ మాట ఏంటి లేడీస్ రిజర్వేషన్ లో మళ్ళీ హ్యాండికాప్డ్ కి వేరే రిజర్వేషన్ కావాలి సో ఈ విధంగా సమాజము చాలా అల్పంగా చాలా తక్కువ కాన్సంట్రేట్ సర్కిల్స్ లో ఎంత చిన్న సర్కిల్లో మనం ఉండగలిగితే అంత చిన్న సర్కిల్లో మనం పెట్టుకుని ది ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది సొసైటీ ఇస్ కాంకేవ్ ఇట్ ఈజ్ అవుట్ సైడ్ దాట్ ఇలాగ పచ్చిన్నమైనటువంటి బుద్ధి దృష్టితోటి ఆలోచించే వాళ్ళకి అర్జునుడి ఆర్గ్యుమెంట్స్ బాగా వినపడతాయి విశాలమైనటువంటి సామాజిక దృష్టి పరిచ్ఛిన్నమైన కౌటుంబికమైన రాగద్వేషములకు అతీతంగా సమాజ ధర్మము విశాలమైన యూనివర్స్ యొక్క ఏకత్వాన్ని దర్శించేటువంటి వాడికి అర్జునుడు ఆర్గ్యుమెంట్ లో పసనపడదు కాబట్టి వాడు వాళ్ళ సంస్కారాలను బట్టుకుంటుందో నువ్వు అంగరించేంతేపు ఈ శ్రీకృష్ణుని యొక్క ఆర్గ్యుమెంట్ ను అర్థం చేసుకోవాలంటే వాడు ఆత్మజ్ఞాన లెవెల్లో ఉంటేనే వాడు అర్థం చేసుకోగలుగుతాడు వీళ్ళందరూ కూడా కుటుంబానికి తప్పుపడిపోయినటువంటి వాళ్ళు కుటుంబ సంస్కారాలు కుటుంబానికి సంబంధించిన రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నవాళ్లు కాబట్టి వీడు రక్తపాతాన్ని వ్యతిరేకిస్తున్నారంటే నిజంగా ప్రపంచం మీద ఉండే ప్రేమ చేత రక్తపాతాన్ని వ్యతిరేకిస్తున్నాను మేము అనుకోద్దు అదేం కాదది కేవలము వాడు వాడి వాళ్లకి రక్తపాతం తగలకూడదని ఉంది అలా అంటే బాగుండదని ప్రపంచాన్ని అంతనే అనుకున్నాడు కాబట్టి రాగద్వేషపూర్ణమైన దృష్టితో చూసిన వాడికి అర్జునుడు ఆర్గ్యుమెంట్ బాగున్నట్టు అనిపిస్తుంది రాఘక్వేషములకు అతీతంగా ఎదిగి అసలు మరణం ఒక మిథ్య కల్పితము అని ఆ లెవెల్లో ఆలోచించగలిగిన వాడికి అర్జును అర్జునుడు ఆర్గ్యుమెంట్లో పస కనపడనే కనపడదు అని ఐ వాజ్ వెరీ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ బై హిజ్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది ఉదాహరణకి తద్దినము అనేదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడికి అర్జునుడు చాలా బాగా వినపడుతుంది apart then and they undle it is one of the rituals and we can always modify it according to the time and space a deshakalalu dabettuga america lo unaru mana vallu chaala mundu diaspora ippula andaru america velipoye akada udyogalu obbichustunnaru ippula vallaki sadhanam gurinchi meerandaru ayogyulu meerandaru bhrashtulu patitulu meeku america narake niyatallah saha akada yava dharmaraju mem mee kosam kuda kumbhi pagana rakanni gadiga bette pettadu మీరు అలాగ వెళ్లగానే మిమ్మల్ని తైలంలో పరిస్థితి వేయిస్తాడు అని ఇలా చెప్పామనుకోండి వాళ్ళు పాపం నిరుత్సాహపడిపోయి ఇంక మళ్ళీ మనం మొహం చేసుకోవడం అలా చెప్పకూడదు సరే మీకున్న పరిస్థితుల్లో ఇలా చేయండి అని చెప్పాలి అక్కడికి మనవాడు అక్కడికి వెళ్ళో అమెరికా అమ్మాయిని పెళ్ళాడు వాడు వస్తాడు పాఠ అతను అడుగుతాడు ఏం చేయమంట అడిగితే ఏం పొని ఇంట్లో పెట్టవాలంటే ఇంట్లో వాళ్ళు కాదండి నా భార్య నేను తెలుసు కదా ఐవిడ్ షీ డెదర్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ యునాట్ ఇమాజిన్ స్వామిజీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓకే సో యూ హ్యావ్ టు అకామిడేట్ హిమ్ ఆల్సో మొత్తం అందరినీ అకామిడేట్ చేసిగా ఉండాలి కానీ ఎవరిని కూడా కాదంగానికి వీల్లే కనుక ద స్పిరిట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు టేక్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్ కొంచెం హైయర్ లెవెల్ కు వెళ్లి ఆలోచించినప్పుడు మాత్రమే శ్రీకృష్ణుని యొక్క దృష్టికోణం కరెక్ట్ గా నడిపిస్తుంది లేకపోతే పరిచ్ఛన్నమైన దృష్టితో ఆలోచించిన వాడికి అర్జునుని యొక్క దృష్టికోణం కరెక్ట్ గా ప్రమాదం ఉన్నది అస్ట్ తర్వాత శ్లోకం అశస్పాణయరాష్ట్రాదనే హు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 so that possibility adi it, it sounds it doesn't sound well denaga sanyasa one is a slot in our hindu society like po man culture in our culture only there is no other culture only in our culture is so mental cultures for it's a serious problem elderly people ki it american society canadian society ముఖ్యంగా ఈ రెస్పాన్సెస్ ఈ రెండు సొసైటీస్ నేను బాగా చూశాను వాటిల్లో ఈ ఓల్డేజీ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ ది సొసైటీ యాజ్ వెల్ ఎస్ ఫర్ ది ఇండివిజువల్స్ ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అలాంటి పరిస్థితి మనకి ఇండియాలో ఎక్కడా కనపడతాం ఉదాహరణకు నేను మీకు ఒకటి తప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళాను ఫోర్త్ మయర్స్ అని ఫ్లారిడాలో ఉండే ఒక విలేజ్ ఒక కమ్యూనిటీ విలేజ్ అంటే చాలా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ దేర్ ఆర్ నియర్లీ థర్టీ ఫార్టీ థౌజండ్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో నేను వన్ వీక్ ఫైవ్ డేస్ ఉన్నా ఈ ఫైవ్ డేస్ లోనూ నాకు నాకంటే తక్కువ వయస్సులో కూడా ఎవడో కనపడలేదు తర్వాత అందరూ సెవెంటీ ఫైవ్ అండ్ అబౌవ్ ఉన్నారు ఏమిటండి వాట్ ఈస్ దిస్ ఇలాగ ఉండదు మన భారతదేశంలో మీరు చూస్తే కమ్యూనిటీలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ తొంభై ఏళ్ళ ముద్దు దాకా అన్ని ఏజెస్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఏదైనా మీరు వృద్ధాశ్రమనే దానికి వెళ్లారనుకోండి అక్కడ కూడా మీకు ముందు యంగ్ పీపులే రసన ఈ కుక్కు ఈ క్లీనింగ్ చేసి లేడీ వీళ్ళే రసమేస్తారు ముసలివాళ్లు ఉంటారు అఫ్కోర్స్ దాని పేరే వృద్ధాశ్రయం అక్కడ మొదట ఒక్క అందరూ ఏదో హాస్పిటల్ కు వెళ్తే అందరూ నర్సులే కనపడినట్టుగా ఈ వృద్ధాశ్రమం కు వెళ్తే అందరూ వృద్ధులే కనపడతారనే మాట మీకు అక్కడ ఒక్కటి అవుట్ ఆఫ్ ది వే గా కనపడుతుంది సమ్ ఎక్స్టెంట్ అవుట్ ఆఫ్ ది వే బట్ అలాగ మినహాయించితే ఇంత లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో మీకు ఇలా కనపడతాం నేను ఇది పాయింట్అవుట్ చేశాను పాయింట్అవుట్ చేస్తే మా పోలీసులు చెప్పారు మీరు ఇక్కడే కదండి దేర్ ఆర్ సచ్ సీన్స్ యూ కెన్ హ్యావ్ నాట్ ఓన్లీ హియర్ మెనీ సచ్ ప్లేసెస్ సో దేర్ ఆర్ సెన్ కాలనీస్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్సెస్ ఆఫ్ వేరీ ఎండ్ అలాగే దేర్ ఆర్ కసీనోస్ మీరు ఏదైనా ఒక కసినోకి వెళ్ళినట్లు అయితే తెలుస్తుంది ఆ స్లాట్ మెషిన్స్ లో ముందు కూర్చొని సో so, అక్కడ 90% పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వెరీ ఎల్డర్లీ పీపుల్ వెరీ వెరీ ఓల్డ్ ఎంత ఓల్డ్ అంటే ఆ ఆమెకి అన్ని విధాల హెల్ప్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది అక్కడికి రావడానికి తీసుకొచ్చి ఆ కుర్చీలో కూలస్తే అప్పుడు ఆ స్లాక్ మెషిన్ చూసుకుంటున్నారు స్లాక్ మెషిన్ చూసుకుని ఆవిడ దగ్గర వంద డాలర్ల కైతం తీసుకుని ఆవిడికి Five hundred, four hundred coins, quarters of a bottle of a bottle of a bottle of a bottle of a bottle of a bottle of a bottle of a bottle of a coins she goes on feeding into the slot machine and even negginapudu ala coin veda ila switch no kada, lever no kada, mali coin veda lever no kada, even negginapudu automatic dada dada dada dada kemba a bottle of a coins, a padna coins mali kishma kongatam. This is all she can do. So avithanga she will be, she will be like that, he will be like that. and what is this these elderly people why they should be like this vala mukhamlo meeru chuste zombie la untaru but they ekada happiness undadu yemi undadu they are very deprived like family life undadu valane palakarinchi vallu undaru evvallo happy ga undu em chendu what is this ante this is the culture of the west endukante family life chaala weak ga untundi kabati on one side pillalu chaala suffer avtaru ఎందుకంటే ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండదు పిల్లలకి ఒక హోటల్లో మకాన్ చేస్తున్న పిల్లల్లో ఉంటారు హోటల్ సూట్ లో మకాన్ చేస్తున్న పిల్లల్లా ఉంటారు తప్పిస్తే తల్లితండ్రులతో పాటు కలిసి బతుకుతున్నటువంటి పిల్లల్లా ఉండాలి తాత అమ్మమ్మ మా అమ్మ ఈ పదాలే వినపడవు ఎక్కడో ఉంటారు వాళ్ళు సో ఆ పిల్లలు సైకలాజికల్ గా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు పెద్దలు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు డబ్బు సంపాదించే వాడికే హ్యాపీనెస్ మిగతా వాళ్ళందరూ కూడా ది ఆర్ థ్రోన్ ఔట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ కారణం ఏంటంటే ఎల్డర్లీ ఏజ్ కి ఆ ఫ్యామిలీ స్ట్రక్చర్ లేకపోవటం నెంబర్ వన్ నెంబర్ టూ సన్యాస అనే స్లాట్ లేదు అసలు ఆ సమాజంలో ఇదే మన దగ్గర అయితే వానప్రస్థ స్లాట్స్ ఉన్నాయి వాడు ఏం చేస్తాడంటే అక్కడ తెలివైన వాడు భగవద్గీత క్లాస్కి కూర్చుంటాడు అంత తెలివితేట లేకపోతే వెళ్ళి హరే రామ్ హరే రామ్ భోజనం చేస్తూ కూర్చుంటాడు ఏదో చేస్తాడు మొత్తం ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ దో ఓవర్ అండ్ అబౌట్ దట్ సొసైటీ హ్యాజ్ స్లాట్ ఫర్ ఎల్డర్లీ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ ఆర్ నైస్లీ ఇంటిగ్రేటెడ్ లోకల్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఒక ఆయన పురాణం చెప్పి ఆయన ఎవడో నారాయణపూట్లు గారు ఉంటాడు ఏదో చెప్తూ ఉంటాడు రాముడు కృష్ణుడు ఉంటాడు ఏదో రథా చెప్తూ ఉంటాడు ఈయన వెళ్ళాలి వింటూ ఉంటాడు సో హీఈ హ్యాపీ దిస్ ఈస్ టోటల్లీ మిస్సింగ్ ఇన్ వెస్టర్న్ సొసైటీస్ ఎంత పెద్ద లాస్ చూడండి మీరు ఆలోచిస్తే ఆశ్చర్య సో ఎనివే కమింగ్ టు ది పాయింట్ దర్ ఈజ్ ఎ స్లాట్ కాల్ సన్యాస డ్రాప్ ఎవ్రీథింగ్ విత్ డ్రా ఫ్రమ్ ది సోషల్ లైఫ్ గో టు సమ్ రిమోట్ ప్లేస్ అండ్ దెన్ ఆ భిక్ష చేసుకుంటూ ఏదో అన్న క్షేత్రం ఉంటుంది భిక్ష చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ శేష జీవితాన్ని తపస్సు ఈశ్వరారాధనలో గడపచ్చు అసలు ఈ మాట మీకు వెస్టర్న్ కల్చర్ లో కనపడదు వెస్టర్న్ కల్చర్ లో ఈశ్వరుడు అంటే సండే మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బాయ్స్ ఓవర్ సండే సండే సల్మాన్ అంటారు సండే మార్నింగ్ హాఫ్ అవర్ వాడు ఈ సండే హాఫ్ అవర్ స్కిప్ అయ్యేటంటే మళ్లీ సండే హాఫ్ అవర్ దాకా వీడి వేట్ చేయాల్సి ఉండదు లేకపోతే ఆ బిషప్ గారు ఆయన పదుల్లో ఆయన ఉంటాడు ఆయనకి మాత్రం ఇదే పన ఏమి కాబట్టి మిగిలిన జీవితం అంతా తపస్సు చేసుకుంటూ గడుపుట అనే మాట కేవలం మన సంస్కృతిలోనే ఉంది దిస్ ఈస్ ది గ్లోరి ఆఫ్ హిందూ కల్చర్ అండ్ ద బికాస్ ఆఫ్ దాట్ అర్జున కుడ్ సే కుడ్ కన్సిడర్ కుడ్ కాంటెంపరేటరీ పాసిబిలిటీ ఆఫ్ డ్రాపింగ్ ఎవ్రీథింగ్ అండ్ గోయింగ్ సన్యాస సన్యాసి ఈ పాసిబిలిటీ అక్కడ మనస్సులో ఉంది ఇది పదే పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు ఇవే ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఉన్న పాయింట్ ఏంటంటే వైనాట్ ఐ శుడ్ వైనాట్ ఐ టేక్ సన్యాస అనే పాయింట్ నేను సన్యాసం తీసుకుంటే పోతుంది కదా సో సన్యాసం అనేది మరొక పాసిబిలిటీ ఈ యుద్దాన్ని అవాయిడ్ చేయటానికి కానీ సమూహ డజంట్ జల్ ఎందుకంటే దానికి ఉండే అర్హతలు దానికి కావలసిన అర్హతలు తనకు ఉన్నాయా అని డౌటే ఇంకొక ఆల్టర్నేటివ్ మిగిలి ఉంది అదేదో తెలిసిన ఆత్మహత్య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 ennigante sanyasanamlo problems appi that seem to be problems he took up see probably sanyasama annadi ilaagante like, escape kadhe moodi that, that may be something altogether different probably nena, i am not sure about for that probably so inga that leaves atmahatya which is bad question kada am thagatte idinayam ana antadu so ee vidhanga oka yuddharangalon yuddhaniki siddhanga unnatavanta kshatriya veerudu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 విన మానసే ధర్మ సంకటం నిజమైన ధర్మ సంకటం కింకర్త్యత విమూఢాని ఎదురుకుండగా ఒక పెద్ద సమస్య ఎదురుకుండా నిలిచి ఉన్నది ఏ సమస్య లేదు ఫ్రెష్ గా నిద్రలేచారు న్యూస్ పేపర్ చూడటం కంటే అంతకంటే పెద్ద పని వెయిటింగ్ లో లేదు అటువంటిప్పుడు ఏ సంఘటన న్యూస్ పేపర్ వచ్చినా కొన్ని చూస్తాం రాకపోతే చూడడం మానేస్తుంది దీనికోసం పెద్ద విషయమేం కాదు అలాంటి పరిస్థితి కాదుగా ఒక పెద్ద సంకట స్థితి పెద్ద ఆపద ఎదుర్కొన్నా ఉన్నది యుద్ధరంగంలో నిలబడ్డాడు బాణాలు ఇటు షూటింగ్ అన్నది ఇంకా స్టార్ట్ అవడానికి గంట టైం మాత్రమే ఉన్నది అరేంజ్మెంట్స్ అయిపోతున్నాయి అర్జునుడి నేడు మొహం పెట్టు కూర్చున్నాడని అరేంజ్మెంట్లు సో ఏం చేయాలో అర్థం కావట్లేదు సో శోక సంవిఘ్న మానస శోకమునందు మునిగిపోయిన మనస్సు గలవాడు అంటే శోక సముద్రంలాగా అయిపోయి దాంట్లో మనిషి యొక్క మనస్సు అంతా మునిగిపోయింది అంటే చాలా సీరియస్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు సో ఆ శోకా శోకము నుండి బయట పడగలడాయి అనే స్థితికి వెళ్ళిపోయాడు అలా అవ్వకూడదు ఇప్పుడు జీవితంలో కష్టాలు వస్తాయి all in it like that late that is a very unfortunate development i know once i clevelander a statement of place ko la highest state no be sariyakade oka classes bhagavad gita classes se vo naku ee organize chesina oka ayina na digiriki vachi swami ji meeku oka amma garne mee digiriki velam an cheptanu you have to tell her if you good works Okay, what is the matter? Vala, well, my point is there. Okay, so these things do happen. So, uh, so, when? One year back. Okay, what is the problem? One year, I think that, four years ago, Allah was there. That day, it was too late. I am afraid of the suffering. I am afraid of the soul. I will help you. నేనే చెప్పాను ఐ వాజ్ యూ సర్ప్రైజ్ సో యోగం అన్నది లోకంలో సహజమైన విషయం యోగ దుఃఖం అన్నది సామెత ఒకటి ఉండే త్రీ డేస్ త్రీ వీక్స్ సార్ త్రీ మంత్స్ సార్ కొంతమంది త్రీ డేస్ లో వియోగ దుఃఖం నుంచి బయటపడతారు ఫోర్త్ డేస్ నార్మల్ అవుతారు కొంతమంది త్రీ అవర్స్ వేస్తారు పోలం అంత పెద్ద దృఢమైన మనస్సు లేకపోవచ్చు త్రీ డేస్ త్రీ డేస్ అయ్యేప్పటికీ ఓకే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ what happened happened we must go forward so we go to the friends we go to the karma we continue and at we done with it and then think of the life afterwards life has to go on and you think that three days of sadbhata will continue okay three weeks or three months what is this first day all of us stunned and shocked situation అదే స్థితిలో వన్ ఇయర్ తర్వాత కొనసాగడము అది చాలా విదూరమైన స్థితి వెరీ అబ్నార్మల్ సిచ్యువేషన్ ఆ అమ్మగారు వచ్చారు నా దగ్గరికి షీ వాజ్ జస్ట్ రియల్లీ లైక్ దాట్ నేను ఒక గంట సేపు ఆమెతోటి గడిపా అమ్మా చూడు ఇలా పొరపాటుది ఇది ఈ శోకాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయాలి ఏవైనా శోకాన్ని నేను విడిచిపెట్టను అని పట్టుకుని కూర్చోకూడదు మీరు అలా పట్టుకున్నారు ఐ కుర్చీ దాట్ ఎందుకంటే శోకమును మీరు విడిచిపెట్టకుండా అట్లీస్ట్ మీరు న్యూట్రల్ గా ఉన్న దాని దారి అది వీకెండ్ అయిపోతుంది తుఫాను కొద్ది రోజులు అయ్యే కొద్ది గంటలు అయ్యేప్పటికీ ఫలస పడిపోతుంది నేలని తాగేపటికి భూమిని తాగేపటికి వీక్ అయిపోతుంది వీక్ అయిపోయి కాన్సన్ట్రేటెడ్గా ఉండే ఆ ఎయిర్ కరెంట్స్ వల్ల ఫిజిల్ అవుట్ అయిపోతాయి అదేవిధంగా శోకవేగము కూడా ఫిజిల్ అవుట్ అయిపోతుంది దాని అంతటే యూ అలవెన్ టూ ఇట్స్ నార్మల్ కోర్స్ విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ టు యూ షుడ్ బికమ్ నార్మల్ mir you are not allowing yourself to become normal you are holding on to it with all your vegan mir okay pani chestunnaru aa shokane pattukuni vela vela ladda therefore this is very uh, wrong thing for you to do i do not want to sympathize with you i do not want to uh, uh, validate what you are doing i i want to condemn what you are doing ani nenu edo a santhelo elavukena edana salah aithe em salah cheptaa ఆ సమయానికి భగవంతుడు తోపించిన మాటలు చెప్తాను అంతేగాని మాయలు మంత్రాలు ఏమైనా వేస్తావా ఏమన్నా మేము వేస్తామని ఎవరో ఉంటాను ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ సో తర్వాత ఐ డోంట్ వాంట్ మిస్లీడ్ అవుసో ఎనీవే ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఆ తర్వాత నేను చెప్పాను ఫార్చునేట్లీ ఆ టైంలో నేను ఏదో భాగవతం పాఠం చెప్తున్నా మీరు నా భాగవతం క్లాస్ లో కూర్చొని వచ్చి మీ మనస్సు కొంత విశ్రాంతి అని సలహా ఇచ్చారు సో అనే షీ టుక్ ది అడ్వైజ్ రీజనబ్లీ వెల్ అండ్ వెస్ దేర్ ఫర్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఐ వాస్ దేర్ ఇన్ దోస్ ఫైవ్ సిక్స్ డేస్ షీ వాస్ కమింగ్ అండ్ గోయింగ్ దట్ ఈజ్ అ గుడ్ సైన్ అసలే రాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం సో ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు ఐ డి నాట్ ఫాలో ఇట్ అమ్ హౌ కెన్ ఐ ఫాలో ఇట్ అమ్ సో దిస్ వే మనుష్యులు ఏం చేస్తారంటే శోకంలో మునిగిపోతారు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 శోకం నా విముచ్చేత దుర్మేధ అంటారు అంటే ఈ బుద్ధిహీనుడు శోకాన్ని విడిచిపెట్టలేదు అని అంటాడు అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఒక స్టేజ్ వచ్చేప్పుడు శోకాన్ని విడిచిపెట్టేయాలి దాన్నే పట్టుకుని రేలాడకూడదు దానే పట్టుకుని మీరు రేలాడారనుకోండి ఎవళ్ళు ఏం చెప్పగలరు మీకు శ్రీకృష్ణుని అడిగితే ఏం బుద్ధి ఇంకా దాన్నే పట్టుకుని వేలాడతావు అని అంటాడు అంటే సపోర్ట్ ఏం చేయలేదు అయోపాపం ఉండదు అయ్యో పాపం ఉండడానికి లేదా కొద్ది రోజులు అయ్యో పాపం ఇంకా తర్వాత అయ్యో పాపం ఏంటి అయిపోయింది కదా అయిపోయింది యు హవ్ అని ఈ విధంగా సో గీత యొక్క దృష్టికోణం కొంచెం విలక్షణంగానే ఉంటుంది విషాదం మదమేవచ నవి ముంచ దుర్మేధా విషాదం మదమేవచ ఒకవైపుని కన్నుమిన్ను కానని ధర్మం అని విడిచిపెట్టండి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 ఏ పని వాడి వాళ్ళవదు ఏ థింకింగ్ వాడు చేయలేడు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు దీనికి డిప్రెషన్ అని అంటారా సైకలాజికల్ గా డిప్రెషన్ అని డిప్రెషన్ అంటే శోకమేనా వెరీ అన్ఫార్చునేట్ అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు టాబ్లెట్లు డిప్రెషన్ అని అవి సాల్వ్ చేస్తాయా ఉంటే నర్వస్ సిస్టమ్ని సైలెంట్ గా చేస్తున్నాయి ఏదో అవుతుంది ఒకప్పుడు ఇంకా టాబ్లెట్ తప్పని పెస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే తిండి తిండు నీళ్లు కాగడం మనిషిని నీరసపెడిపోతాడు అలాగా అవకా కనుక శోకము అనేది మనిషిని క్రొంగదీసేస్తుంది ఆ స్థితికి అర్జునుడు చేరుకున్నాడు శోక సంవిఘ్నమానసేతనే సశరం చాపం విసృజ్య బాణాలని అంబుల కొది ఉంటుంది బాణ తునీరము అంటారు అక్షర పైగా రెండు ఇటో ఒకటి ఇటో ఒకటేను ఈ తునీరములను ధనస్సు గాంధీవ ధనస్సు ఈ రెండింటినీ విసృజ్యా క్రింద పారవయిచి అంటే కింద పారైసాడు అది మహాదోషం ఎప్పుడు కూడా మనం ఏ ఏ వృత్తికి కట్టుబడి ఉంటామో దానికి సంబంధించిన పరికరములను మనం ప్రేమగా దాల్చుకోవాలి చదువుకునేవాడు పుస్తకము పెన్ను ఈ రెండు క్లియర్గా ఉండాలి నోట్స్ ఒక విద్యార్థికి పాఠం కడుతున్నా ఏదో మ్యాథమెటిక్స్ ఏదో ఒకప్పుడు ఏదో స్టెప్ ఏదో చెప్పారో వాడు బాగా రాయాలి కదా లెక్కలుంటే మరి రాసుకోవాలి రాద్దావరని బాధ పెట్టాడు ఆ పెన్ను రాయట్లేదు చూశాను నేను నాకంటపడింది నేను చెప్పాను వాటి ది ప్రాబ్లం అంటే పెన్ను రాయట్లేదు అండి పెన్ను రాయట్లేదంటే ఈజీ టెన్ ఎక్స్క్యూజ్ అంటే ఎవరు చూడు అటుడు యుద్నా ఆ పరిస్థితే తలెత్తకుండా ఉండాలి పెన్ను సంగతి క్లాస్కి వచ్చే ముందు చూసుకోవాలి క్లాస్కి ముందు కాఫీ ట్యాగ్ వచ్చేవాని కాఫీ టాగ్ మరి కాఫీ ట్యాగ్ వచ్చిన వాడివి పెన్ను చూసుకోవాలని తెలియదు కడుపు చూసుకున్నావు పెన్ను చూసుకోకర్లేదా పుస్తకము పెన్ను ఈ రెండు ఎవడు శ్రద్ధగా చేపెట్టుకోవడానికి చేత వాడు నా క్లాస్ లో కూర్చోడానికి I don't uh, excuse that fellow, you get out of the class. And you say, perna-panjaya-poedam, gola-tappa-a-tappe. Asa, nene ballpoint, nene ballpoint penna akkuna nevannika, nene vidyya-artha-na-tala shtriktika avnivannika. Mathematics is here, you ballpoint penna, you to penna pe'thko. You to post-muntura asmika onna. So there it is, so this way, uh, so the panimuttu vishayamalho, meiro ajāvartika onna nipo gira. Adi maha-doshna. ఇప్పుడు వైదికుడు ఉంటాడు గర్భకట్టాలు ఆర్గ్యప్రధానం ఉద్దరా అవే విభూతి విభూతి బుర్రా ఇవి లేకపోతే వైదికుడేమిటి ఆ సమానం లేకపోతే అతను అతని దగ్గర ఉంటాయి ఆ సమానం ఇంటికి వచ్చి విభూతి ఉందా అని అడిగాడు అనుకోండి మన దగ్గర లేకపోతే హ్యాబిట్ వియం అలాగే క్షత్రియుడు మన సిక్కు సోదరులు ఎలా ఉంటారు ఎప్పుడూ కత్తి సిద్దంగా ఉంటుంది ఆ కత్తి పక్కన పెట్టి అంటే వాళ్ళు ఒప్పుకోరు ఈ మధ్యన ఈ ఎయిర్ ఫోర్స్ సెక్యూరి ఎయిర్లైన్ సెక్యూరిటీ దగ్గర వచ్చి పక్కన పెట్టారు కానీ లేకపోతే ఒక చురితో ఒకటి ఎప్పుడు దగ్గర పెట్టుకుంటారు అది వాళ్ళ యొక్క ఒక నియమం అంతే అది వాళ్ళ అటైర్ లో భాగం ఈ మధ్యన దాన్ని తరలో పెట్టుకోవడం చూపుతున్నారు అనుకుంటా సంథింగ్ లైక్ ఆ టర్బన్ ఉంది దాన్ని తీసేయమంటే వాళ్ళు ఒప్పుకోరు సో ఒక కమిట్మెంట్ తన పని ముట్టింది తాను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఫెనిటిసిజం బట్ విద్యార్థి అన్నవాడు జ్ఞానమందు జ్ఞాన పిపాస గలవాడు అలాగే ఒక వృత్తికి సంబంధించిన వాడు క్షత్రియ వీరుడు వాడి గన్ను వాడి తుపాకి మాకు ఎన్సీసీలో చెప్పేవారు ఆ గన్ను ఎప్పటికీ ఆయిల్ వేసుకుని ఆ బోల్తో కూడా కరెక్ట్ గా ఆయిల్ చేసుకుని మన గన్ను మనం క్లీన్గా బోర్ క్లీన్ చేసుకుని క్లీన్ గా పెట్టుకోవాలి అలా క్లీన్ గా పెట్టుకున్నవాడే గన్ పట్టుకుంటూ అర్హుడు అలా క్లీన్ గా పెట్టుకోకపోతే ఆ గన్ ఇలా చేత్తో పట్టుకుని మొత్తం ఈ బెటాలియన్ అంతా మూడు రౌండ్లు కొట్టిరా అని పనిష్మెంట్ ఇచ్చేవారు గన్ క్లీన్గా లేకపోతే కాబట్టి మన సామర్థ్యం మన పుస్తకం మరిచిపోతూ ఉన్న పుస్తకం చాలా పొరపాటు ఎప్పుడైనా ఇంక మరుపు వస్తేమో నేను చెప్పలేను కానీ పుస్తకం మరిచిపోకూడదు మన పుస్తకాన్ని మనం పుస్తకం దగ్గర ఉండాలి టెన్ అలాగే వాచి టైం ఫాలో అవ్వాలంటుకున్నది వాచి ఉండాలి వాచి ఉండాలి అయితే టైం తెలుసుకునే సాధనమైనా ఉండాలి ఈ విధంగా వీటి విషయంలో శ్రద్దను అవలంబించడం అవసరం వాటిని క్రింద పారేసేటంటే వాడు చాలా పొరపాటు చేస్తున్నాడు అనే అభిప్రాయం కాబట్టి అలా అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకూడదు అర్జునుడు ఆ పొరపాటు చేశాడు విసృజ్య సశరం చాపం అది చాలా పెద్ద పొరపాటు అందుగురించే మెన్షన్ చేశాడు అయితే ఎందుకు మెన్షన్ చేస్తారు తన సందేహం అడిగాడని చెప్పి ఊరుకోకుండా దుఃఖంలో ఉన్నాడని చెప్పి ఊరుకోకుండా బాణాలే ధనస్సుని క్రింద బాలవహించాడు అని ఎందుకు చెప్పారంటే అది దట్ ఈస్ ది వర్స్ థింక్ టు ఆ పొరపాటు ఎవ్వరూ చేయకూడదు అది అంచేత ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర ధనస్సు చేతబట్టిన పార్థుడు అంటే తన కర్తవ్యాన్ని చేయటానికి సంసిద్ధంగా ఉన్న వ్యక్తి అని అర్థం తన వంతు పని ఏదైతే ఉందో దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అలాంటి వాడే ఆ విజయానికి అర్హుడు తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతి మతి అలా కాకుండా తన పరిముట్టుని తాను కింద పారవయించిన వాడు వాడు జీవితంలో ఎన్నడూ విజయాన్ని సాధించలేదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ విసురుజ్య సశరం చాపం తర్వాత కింద కూలబడ్డాడు ఎక్కడ కూలబడ్డాడు మీకు మామూలుగా తాను కూర్చున్న చోటే కోల్బడ్డాడు అన్నట్లుగా మీకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ ఒక దృష్టికోణం రెండు రకాలుగానే చెప్పొచ్చు ఇప్పుడు రథం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రెండు కాడి కాడి రెండు కాడి రెండు వుడెన్ పోల్స్ లాగా ఉంటాయి ఈ ఖాడీలు రెండు ఉంటాయి ఈ ఖాడీ ఈ ఖాడికి రెండు గుర్రాలు ఈ ఖాడికి రెండు గుర్రాలు మొత్తం నాలుగు గుర్రాలు కట్టుబడి ఉంటాయి తర్వాత ఈ రెండు కాడలు బహుశా ముందు కలిసి ఉంటాయి అనుకుంటాం అటు ఈ కాగిలి రెండు కలిసి చోట ఒక చిన్న స్పేస్ ఉంటుంది ఆ స్పేస్కి కొంచెం ఎత్తులో శ్రీకృష్ణుడు అదే రథసారథి కూర్చునేటువంటి సీట్ ఉంటుంది ఆ సీటుకి వెనకాల మాస్టర్ ఆఫ్ ది చారియట్ కూర్చునేందుకు వ్యవస్థ ఉంటుంది నిలబడేందుకు వ్యవస్థ ఉంటుంది ఆ సీటు ఇంకొంచెం ఎత్తులో ఉంటుంది కూర్చునే సీటు ఎత్తులో ఉంటుంది ఆయన నిలబడదలుచుకుంటే వెరీ ద డౌన్ ఒక చిన్న లోతు కింద ఉంటుందో అక్కడ నిలబడచ్చు లేకపోతే కూర్చోని ఉంచుకుంటే కూర్చోడానికి ఎత్తుగా సీక్ ఉంటుంది ఎందుకంటే అతను బాణం వేసుకుంటే సారసార్థుగాకూడదు కదా సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఛారియట్ అని మనం ఓవరాల్ గా ఊహిస్తాం ఛారియట్ ఎలా ఉందంటే ఇప్పుడు ఆ మహాభారత కాలం నాటి ఛారియట్ ఒకటి దాని డిజైన్ లేకపోతే ఒక పాడైపోయింది ఏదో దొరికితే కొనే అనుకోవచ్చు అలాగేం కాదు కదా ఏవో బొమ్మలో గొడవల మీద బొమ్మలు అవి ఉండొచ్చు బహుశాను అవన్నీ కూడా తర్వాతి కాలంలో వేసిన బొమ్మలే సో ఫైనట్ ఈస్ ఆల్ లెఫ్ట్ ఫర్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అంటే ఇక్కడ ఏదైనా అర్జునుడు ఎక్కడో అక్కడ అక్కడ ఉన్న బొమ్మ ఒకటి అర్జునుడు శ్రీకృష్ణుడు రథన్ బొమ్మ ఈ గీతోపదేశం బొమ్మ ఈ బొమ్మలన్నింటిలో కూడా శ్రీకృష్ణుడు ఒక లెవెల్ లోయర్ లో కూర్చుంటాడు అర్జునుడు కొంచెం వెనకాల ఎత్తు లెవెల్లో కూర్చుంటాడు తర్వాత జ్ఞానాన్ని బోధించే శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి బోధిస్తాడు జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే అర్జునుడు ఇలా చక్కగా కూర్చుని రిసీవ్ చేసుకుంటాడు సంథింగ్ లైక్ దట్ ఉంటుంది దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ వైర్స్ కానీ వీరి పద్దతి అది కాదు కదా జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే పద్దతి అది కాదు యుద్దం చేయాలంటే పద్దతిది కానీ జ్ఞానం తెలుసుకోవాలంటే పద్దతి కాదు గీతోపదేశం యుద్దం కాదు యుద్దం ఇంకా ఆరంభం కాలేదు యుద్దం ఆరంభానికి ముందు ఒక గంట టైం ఉన్న సందర్భంగా చెప్పుకున్న మాటలు i thought probably uh, that seems to be the only logical uh, arrangement in the battery field akkadona parisidhanu matta ade arrangement lo alpisthundi anchethane andaru kuda arrangement tote they went along with it kani there is a school of thought valu em annarante shikshana venakke virigi vadhanja padu emtandi అత్యద్భుతములైన విషయాల ఆత్మస్వరూపాన్ని గురించి బోధించేప్పుడు వెనక్కి తిరిగి చెప్పడానికి కష్టం కదది అది విద్యార్థికి కూడా శోభనీయదు తర్వాత అర్జునుడు ఉన్నత స్థానంలో కూర్చుని వినడం ఏమిటి అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు కూర్చుని వినాలి వెనకాల కాదు కొంచెం శ్రీకృష్ణుడి దగ్గర వినయంగా కూర్చుని వినాలి ఎత్తైన స్థానంలో కూర్చుని కాదు కాబట్టి ది హోల్ థింగ్ ఇట్ డజంట్ జల్ మరైతే అలాగా అంటే ఇగో ఇది రథోపస్థ ఉపాషత్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 అక్కడ రెండు కాళ్ళు కలిసి కాడులు రెండు కాడులు కలిసి చోట శ్రీకృష్ణుడు చక్కగా కన్వీనియంట్ గా కూర్చుని కాళ్ళు పెట్టుకునేటువంటి స్థానానికి ముందు ఓ చిన్న ప్లాట్ఫామ్ కింద ఉంటుంది ఉడంది ప్లాట్ఫామ్ అంటే పెద్ద విశాలమైన కాదు చిన్నది అక్కడ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు ఎదురుకుండా ఒక్క పిసర్ ఓవర్ లెవెల్లో అని ఈ పాయింట్ని బట్టి అలాగా దాన్ని ప్రతిపాదన చేస్తాం ప్రథమస్థ ఉపాదిశత బృందావనలో స్వామి అఖండానందజీ మహారాజని హీ వాజ్ ది మోస్ట్ ప్రామినెంట్ మహాత్మ గీతని బోధించిన మహాత్ములు చాలా ప్రామినెంట్ ఆయన ఆయన ఆ దాన్ని బోధించారు ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకునే సంఖ్యే అంటే యుద్ధమునందు యుద్ధరంగమునందు రథోపస్థ ఉపాషత్తు రథము సారథి కాళ్లు పెట్టుకునే అచన్న ప్లాట్ఫారం లాంటి ఏరియాలో వచ్చి కూర్చున్నాడు ఎంతో టైం పట్టదు కదండి ఎట్టక్కు మన ఇంటి దిగొచ్చి హే శ్రీకృష్ణ నాకు ఇలా ఉంది పరిస్థితి నాకు సలహా ఇవ్వవలసింది అని సో ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తా అంచేతనే ఆ రకమైన ఫోటోలు కూడా వాళ్ళ పాల పుస్తకాల మీదే ఉంటాయి అఖండానందజీ బుక్స్ రెండు పుస్తకాల మీద ఫోటో ఉంది సాంఖ్యయోగ అనే పుస్తకం మీద గీత గీతారసరత్నాకర అనే పుస్తకం మీద ఆ బొమ్మలు మటుకు మీకు మామూలుగా కనబడి బొమ్మలాగా ఉండవు చాలా విలక్షణంగా అంతా ఉంటుంది అర్జునుడు వచ్చి ముందుకొచ్చి కూర్చున్నట్టుగా వేస్తాడు అది ఇది పాయింట్ మీరు నోట్ చేశారో లేదో నేను నోట్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో వచ్చి ముందుకొచ్చి కూర్చున్నాను ఓకే ఇప్పుడు తర్వాత ఒకసారి ఈ శ్లోకం అనేసిద్దాం సంజయ్ వాచ ఏ అర్జున సంఖ్య సోపస్థ ఉపాశత్ విసృజ్య శతాపంవినమానసాభారహాభారతడ్డు ఇది మగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగోనామో ఈ వాక్యాన్ని మల్లిక్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాక్యం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి అధ్యాయం వెనక ఆ పల్లవి కింద ఉంటుంది ఒక భాష్యవాక్యం ఒక్కటనే సిద్ధాము మళ్ళీక్లాస్ అంటే రేపు క్లాసే భాష్యం చూడండి స్వ్రయోజనాభావే అూతృజుభుక్షయికం హి ధర్మద్వయ అర్జునాయ శోకమోహమహోద నిమగ్నాయ ఉపదిదేశ శ్రీకృష్ణుడు ఉపధిదేశ ఉపదేశమును చేసం ఉపదేశించను సో ఏమిటి ఉపదేశించాడు గీతను ఉపదేశించాడు అనుకూడదు ఎందుకంటే గీత ఆయన చేసిన ఉపదేశానికి మనం పెట్టుకున్న పేరు ఆ పేరు ఒకటి అలా ఉందని ఆయనకు తెలియదు కదా కాబట్టి ధర్మద్వయం ఉపధిదేశ రెండు రకముల ధర్మమును ఉపదేశించాడు సో ధర్మము ద్విధం మనం చూసాం ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ ఒకటి ధర్మానికి మూలం జ్ఞానమే అవగాహన లేని జ్ఞానం లేని ఏది లేదు సో మీరు యుద్దరంగంలో జీవితం ఒక యుద్దరంగం వంటిది యుద్దరంగంలో మీరు ముందుకు అడుగు వేసినా జ్ఞానంతో తెలిసి వేయాల్సి ఉంటుంది లేదా వెనక్కు అడుగు వేసినా తెలిసి వేయాల్సి ఉంటుంది లేదర్ అడ్వాన్స్ ఆర్ యూ గో బ్యాక్ స్ట్రాటజికల్ గా ఉండాలి రిట్రీట్ స్ట్రాటజికల్ గా ఉండాలి కానీ అజ్ఞానంతో చేయకూడదు కదా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 సో వాడు తప్పు పని చేస్తున్నాడు అనుకోండి అలా తప్పుగా చేస్తున్న వద్దు మానేసేంటే సరే మా అయితే నువ్వు మానేవన్నావు కదా మానేసి కూర్చుంటావు అదేంటారు అలా ఖాళీగా కూర్చున్నా నువ్వు మానేవన్నావు కదా సో అలా ఉండకూడదు చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి మానేసినప్పుడు కరెక్ట్గా మానేయాలి సో ధర్మానికి సంబంధించి చేసినప్పుడు ఎలా చేయాలి అది ఒక ధర్మం మానేసినప్పుడు ఎలా మానేయాలి అది ఇంకో ధర్మం ధర్మద్వయం తర్వాత రెండు ధర్మాలు కాదండి మూడు ఉన్నాయి నాలుగున్నాయి ఐదు ఉన్నాయి ఆరున్నాయని ఎవరి సంఖ్య వాళ్ళది ఆ సంఖ్యలన్నీ ఓకే దే విల్ కమ్ బట్ ఫండమెంటల్లీ రెండు ఈ రెండింట్లో ఒకదాన్ని ఇంకా ఫర్దర్ గా విడదీయడం కుదరదు జ్ఞానం ఇంకొకదాన్ని అనేక విభాగాలు చేయొచ్చు కర్మ ఎందుకని ఇందాక మనం చేశాను కర్మలో వికల్పాలు ఉంటాయి కర్మలో మీకు వేరియేషన్స్ ఉంటాయి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 కానీ జ్ఞానములో అవాంతర భేదాలకి సుతరాము తావులేదు ఎందుకు తెలుస్తుందండి జ్ఞానంలో వికల్పం లేదు దాని స్వరూపం అట్టిది కాబట్టి ఇప్పుడు త్రాడును చూసి త్రాడనుక్కుంటే అది జ్ఞానం ఇంకా త్రాడు కాకుండా ఇంక ఏదనుక్కున్నా అది అజ్ఞానమే ఇదో రకమైన జ్ఞానం అదో రకమైన జ్ఞానం ఇంక ఇన్ని రకాలు ఉండవు జ్ఞానంలో సో కర్మని భేద కర్మని విభాగ జ్ఞానే న విభాగ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 కర్మకి వెనుక అవగాహన ఉండాలి జ్ఞానం వెనుక నివృత్తి అనగా జ్ఞానము కాని కూడా అవగాహన ఉండాలి ఈ రెండు ధర్మాలని బోధించాడు ఈ రెండు ధర్మాలని కొత్తగా తాను కనిపెట్టి బోధించాడా బుద్ధుడు ఒక మతాన్ని ఆరంభం చేశాడు బుద్ధిజం సో అదేవిధంగా శ్రీకృష్ణుడు ఒక మతాన్ని ఒక కొత్త మతాన్ని ఒక కొత్త కల్ట్ని ఇనీషియేట్ చేశాడా ఇజ్ ఇట్ శ్రీకృష్ణిజం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 ఆయన ఆరంభం చేస్తాడు ఒక ఒక పద్ధతిని ఒకటి ఒక పూజా పద్ధతిని ఆయన ప్రారంభం చేస్తాడు ప్రారంభం చేస్తే ఆయన్ని అనుసరించే వాళ్ళు పది మందో వంద మందో ఉండాలి మరి ఒంటత్తుల ఒంటిగా ఉండిపోతే ఇంకా అది మతం అవ్వదు ఓ పది మంది ఆయన్ని ఫాలోవర్స్ ఉండాలి ఫాలోవర్స్ లోటే ఉండదు సాధారణంగా ఏదో వెస్ట్కి పోతే ఫాలోవర్స్ దొరకడం కష్టం కానీ ఈస్ట్కి వస్తే ఫాలోవర్స్ వస్తాడు స్టాటిస్టికల్ గా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జనం కదా ఇప్పుడు మీరు విదేశ్ జీకి వెళ్ళి ఆ రత్సంపల్ల దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఉపన్యాసం మొదలు పెడితే తక్కువ మనం ఇరవై మంది బోగపడతారు మీరు ఉపన్యాసం చెప్పొచ్చు ఇదే వెస్ట్ కి వెళ్లి మీరు ఏ ఉపన్యాసం చెప్తామన్నా అక్కడ ఎవరో ఉండడం మనిషే కనపడ్డారు మనిషి కనపడితే అసలు ఒకటేతో ప్రారంభం చేయొచ్చు ఒకడు కూడా కనపడతాయి కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏదైనా ఉపన్యాసాలు చెప్పాలంటే ఇండియాకు వచ్చి చెప్తే ఒక మంది మనుషులు ఉంటారు వినొచ్చు అందరి సభలకి జనం వచ్చేస్తారు ఎవరు ఫైనల్ గా ఎవరు నెంపుతాడో ఎవరు చెప్పలేడో జనం అయితే కొంచెం చంద్రబాబు గారు సభల్లో దత్తంగా ఉన్నారని అనిపిస్తోంది బట్ ఈ కెమెరా చెప్పడం కష్టం అది చెప్పడం కష్టమే అందరి సభల్లోనూ జనం ఉంటారు జనం కూడా ఖాళీగా ఉంటారు కొంతమంది వాళ్ళు అల్లి సభలు వీరేస్తారు ఓడి ఎవరికి వేస్తారో ఓడి వేయకపోవచ్చు కూడా విడో ఇస్తారు ఆ ముదలైజ్ జన అదొకటి కరెక్ట్ సో మొదలైజృజ గురించి విదమి చెప్పడం కష్టం సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో అలాంటి పరిస్థితి కాదు ఒక వ్యక్తితో ఆరంభమైన ధర్మము కాదు శ్రీకృష్ణుడు మొదలుపెట్టిన ధర్మం కాదు ధర్మంలో శ్రీకృష్ణుడి జన్మించాడు శ్రీకృష్ణుని నుండి జన్మించిన ధర్మం కాదు ధర్మంలో శ్రీకృష్ణుని జన్మించాడు ఆయన పుట్టినాటికి ఈ ధర్మం ఉన్నది ఈ ధర్మంలో పుట్టాడు ఈ ధర్మంలో పెరిగాడు ఈ ధర్మాన్ని పాలించాడు ఈ ధర్మంలో తనకంటూ ఒక ప్రతిష్టని సంపాదించుకున్నాడు అది అంతేగాని ఆయన కొత్తగా ఆరంభించిన ధర్మమేమి కాదు కాబట్టి వైదికం ధర్మద్వయం ఇది స్పెషల్ థింగ్ ఇట్ ఈస్ మనం నోటీస్ చేయంగాని మిగతా మతాలకి లేకపోతే ఇతరములైన మతాలకు సంబంధించిన బోధలకి గీతా బోధకి చాలా భేదం సో ఇక్కడ ఒక వ్యక్తిని ఉండే ధర్మం కాదు ఆ వ్యక్తికి కూడా విశేషం ఎందుకు వస్తుందంటే ఒక సనాతన ధర్మాన్ని బోధించేది కాబట్టి వ్యక్తికి విశేషం లేకపోతే అది అనవసరమే సో అటువంటి వైదికమైన ధర్మాన్ని ధర్మద్వయాన్ని అర్జునునికి ఉపదేశించాడు అర్జునుని పరిస్థితి ఏమిటంటే శోక మోహ మహోద నిమగ్నాయ ఇప్పుడే చూశాం శోక సంవిఘ్న మానస శోకము అనే మహాసముద్రంలో మునిగిపోయి ఉన్నాడు అయితే అంతలా శోకంలో మునిగిపోయి ఉండడానికి కారణం కూడా ఒకటి ఉండాలి కదా మోహము అజ్ఞానమే కారణం అజ్ఞానం కాదని కారణం బయట ఉండే పరిస్థితులు బాగులేక వీడు దుఃఖపడుతున్నాడంటే అలా అనిపిస్తుంది బయట పరిస్థితుల చేతనం ఏదో ఏదో ప్రేమించిన వ్యక్తి యొక్క వియోగమనో ఏదో కారణంగా నేను దుఃఖంలో ఉన్నానని అనుకోవచ్చుగాక వాస్తవంలో బయట పరిస్థితుల యొక్క కంట్రిబ్యూషన్ వన్ అయితే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 ఆటోమేటిక్గా శోకం కూడా పాల్చబడుతుంది అందుకోసమని శ్రీకృష్ణుడు ఈ ఉపదేశాన్ని అర్జునునికి చేస్తున్నాడు కంపెనీ ఓం పూర్ణమద పూర్ణమదః పూర్ణ పూర్ణమదశ పూర్ణశమాదాయ పూర్ణమే వాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద శ్రీకృష్ణ అర్పణమస్